అందరికీ ప్రేజ్ రావడండి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనండి దేవుని నామానికి కరంగా స్టార్టింగ్ డేట్ తో మనం యొక్క మీటింగ్ ని ఆరంభించుతాం స్తూతం ప్రభా పరశుద్ధన పరశులకు తండ్రి దేవా యశు ప్రభానికి వందనాలు చెందుస్తున్నాం అయ్యా ప్రభా మరి మీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చినాం మరి నైనా మా యొక్క ఆరోధన దిగండి ప్రభా నా తండ్రి అయా మరి మీరే మా ఇంపొందిన వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభామందరినీ బలపరిచిన తండ్రి అయా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభ దైవానికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా వచ్చిన వారిని అందరినీ కూడా బలపర్చండి ప్రభావం మరి ఆశ్రవించండి ప్రభావ రాని వారి ప్రకారం నడిపించండి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ తని అయా ప్రభ తండి మాకు చేసిన ప్రతి మేళ్ళకే మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే నీకు స్తోత్రం చెందిస్తున్నాం ప్రభా తల్లి అయ్యా భాగ్యం ఇచ్చినారయ్యా నీకు వందనాలు తల్లి ప్రభా మరి నైనా తని ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండి అయ్యా ప్రతిరోజు మేము వింటున్నాం ప్రతి వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవాదే దేవాదండి ప్రభావ మేము ఎక్కడ చూసిన ప్రభా ఎక్కడ చూసినా తండ్రి ప్రభా పాపం విస్తరించి ప్రభా భయంకరమైన రెండు రోజులలో మేము ఉన్నాం తండ్రి కాబట్టి ప్రభా మరినైనా ప్రతిరోజు ప్రభావ మీ వాక్యం విని బలపడు లాగిన తండీ ఇచ్చిన అవకాశం నీకు ధనితని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా నా తండ్రి మరి ప్రతి చోట ప్రభ తన్ని అయా ప్రభ మీ వాక్యం దాన్ని ప్రకటిపబడిలాగానే సహాయపడి దేవా అయా మీరు ఆకలి త్వరగా కాబట్టి ప్రభావ మేము ఉండాలి దేవా అనేకులను మేము సిద్ధపడి మమ్మల్ని తయారు చేయలేదేవాసూ ప్రభానికి స్తోత్రం చెల్లిసినాము తండ్రి అయా ప్రభ మరి మా దేశం అంత స్వార్థ ప్రకటన జరిగించండి రక్షణ పుదులను దర్శించండి ప్రభా ఏ దేశం మీద ప్రభా మీకు ఆత్మాన్ని కుమరించలేదేవాసూ ప్రభానికి స్తోత్రం చెల్లిసినాం ప్రభ దేవా ప్రభానికే బంధనాలు అజాతని మరి నాయన ఈ గ్రూప్లో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభావ కృపలో భద్రపరిచిన దేవా ఏసు ప్రభా దేవా మరి యొక్క వాక్యాలు వింటున్న వారిని కూడా దేవా అయానికి వందనాన్ని చెల్లిస్తున్నాం తల్లి దేవాది దేవా తండ్రి ప్రభా మా ప్రతి యొక్క నుంచి మాకు విడుదల కలిగించింది ప్రభా మీ ప్రతి వాకునకు లోభం మనసు మాకు అనుగ్రహించింది తండ్రి తండ్రి ప్రతి దాంట్లో మేము తన్ని కరెక్ట్ గా ఉండేలాగానే తన్ని మాకు సహాయపడింది దేవా ఏసు ప్రభా నీకు స్తోత్ర స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఇంత భయంకరమైన దినాలను కూడా ప్రభావ మా అందరికీ తోరైన కృపలు మేము భద్రపరిచి కాజి కాపాడి ఇక సన్నిధిలో మమ్మల్ని పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా వేలాది స్థుతులయ్యా తన్ని ప్రభా వందనాలయ్యా రచ తను ఏమి ఇచ్చినా మేము దేవా అయా మమ్మల్ని ప్రేమించినారు యేసుప్రభానికి స్తోత్రం స్తోత్రం తని రాజ అయ్యానా తన్ని ప్రభా శత్రు బలం మాకు అధికారమైన మీ సేవలు నడిపించని వాడుకుని ప్రభా అయా బంధకంలో ఉన్న ప్రతి వారిని మేము విడిపించాలని మమ్మల్ని దేవా ఏసుప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆనికే వందనాలయ్యా రచ అయ్యా దివాహి ఆరాధనంతట్ మీకు పశుద్ధాత్మ నడిపి దాని వాక్యంతో మాతో మాట్లాడి పరచుకున్నప్ప మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను పాట పాడతాము ప్రేజ్ ప్రేజలాడు సిస్టర్ ప్రభు స్స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాము మన పాపము మన రోగములువరివలో సాతాను సైన్యము సో మన పాపము మన రోగము ఏమో సెను కల్వరి శళువలో సాను సైన్యముల్చి వేసనో మన పాపము ఏ వారు ఆ రక్తములో మూద్రించిన వారు గూరవగాని లోకపు పునాదులదిరి లోకపు పునాదులోనికి మన పాపము మన రోగము సిలువలో సిలువలో మోసేను కల్వరి సాతాను కల్వరివల సా మన పాపము విజయము పొందిన రాజు సైన్యములా ముందు నీల భయం ్రమూలో लिक लेवू मन पापमो मन रोगमो ईसु सिलुवल मो सेनो कलवरी सिलुवलो सातानो सैन्यमु उल्चिवे सेनो मन पापमो जया मुझे आ मुझे अम మన పాపము మన రోగములు మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యము కూర్చి వేసెను మన పాపము థ్యాంక్ యూ సిస్టర్ ఫ్రైజ లాడ్ రేజ్నాల్ క్యాథరిన్ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు రేజనల్ సిస్టర్ సిస్టర్ వాయిస్ క్లారిటీ ఉందా సిస్టర్ వినిపిస్తుందా ఓకే సిస్టర్ ఈరోజు సాయంకాలంలో దేవుడి ఆరాధన మనమంతా గడుపుతున్న పట్టి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము ఈరోజు వాక్యం చేసుకుందాము ఈరోజు పౌల్ భక్తుల నుంచి మనతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడు మరి పౌలు తన బిడ్డల కోసము తన హృదయం ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఈరోజు అంశము తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేయనికి మరి పౌలు పడుతున్న దాని ప్రాయసము మరి ఈ రోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు సోమరాశ్ర పత్రిక తొమ్మిదో అధ్యాయము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నైనా పరిశుతుడా మైమున్నతుడా జీవంగల తండ్రినికి వందనాలు ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు స్తోత్రము ఇంతమందికి ధన్యత ప్రభు అందరికీ కలిగ తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవా నీ రక్షణ నడిపించండి నీ కృపలో భద్రపరచండి దేవా తండ్రినికు స్తోత్రం నాయన ప్రభావానికి వందనాలు దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినో ప్రభావ పొద్దున్న నుంచి రాత్రి కాచి కాపాడిన భద్రపర్ష దేవానికే కోట్లాది వందన లెక్కనైన స్తోత్రం నైనా మా తలంపులు చూపులు ఎక్కడన్నా పాపంతో శ్రమించామని సంధులు అడుగుతున్నాం నాయన దేవానికి వందన స్తోత్రంలోనైనా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన రక్షించడం కాచి కాపాడి భద్రపర్ష దేవానికి వందన ఈ రోజు వాక్యానికి నిలబెట్టిన విధాన్ని బట్టి నీకు స్తోత్రం అర్హత లేని బిడ్డలం ప్రభామ కలుగా చేసిన దేవానికి వందనారు పవన్ ఎంతగానో రక్తం కార్చిన దేవాన్ని స్తోత్రంలో చెల్లిస్తాం వాకించే తండ్రి మాతో మాట్లాడండి ప్రతి ఒక్క నీకే చెల్లిస్తూ నదడని ఏస్త కృషి అడిగి తండ్రి ఆ మెయిన్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంతో చూసుకుందాము ఇక్కడ పౌలు హృదయము గురించి మాట్లాడుతున్నాడు తన హృదయంలో తనకు బాధ ఒక వేదన ఇక్కడ తెలియజేస్తా ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు తొమ్మిదో అధ్యాయము రోమరాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదన కలవు చూడ ఆయనకి ఏమో చాలా దుఃఖంగా ఉందంట తన హృదయంలో ఏమో నా హృదయంలో మానని వేదన కలవు చా ఆయనకి ఏమో చాలా దుఃఖము ఆయన ఏ విధంగా దుఃఖపడుతున్నాడు తన బిడ్డల కోసము కదా తనకి మరి అనేకమైన విషయాలు ఆయన కుమ్మరించుకోవాలా చాలా దేవుడు మరి అనే అనేకమైన విషయాలు బయలుపరిచినాడు పౌలకి మరి ఆయన మరి ఆ దుఃఖంతో ఉన్నాడు చాలా వేదన చాలా ఆయన పొంగుతా ఉంది చూడు ఏం చెప్పుకోలేకపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు వేధిస్తా ఉన్నాడు లోపల మరి బోధించాలా చూడు దేవుని బిడ్డ ఆత్మ అదే విధంగా ఉంటది దుఃఖంతో వేదనతో ఉంటది ఎప్పుడు దుఃఖం ఎందుకు అంటే మరి ప్రజలు నశించడము దేవునికి ఇష్టం లేదు చూడు దేవుని బిడ్డల హృదయం కూడా అదే విధంగా ఉంటది మరి ఈయన కూడా అదే వేదన చూడు నాకు బహు దుఃఖమును నా హృదయములలో మానని ఒక వేదన కలవు ఆయనకి ఎట్లా ఉందంటే తన హృదయమును ఈ వేదన ఆయనకి మాంటలేదు ఆ బాధ అనేది కలవరం అనేది పోతలేదు చూడు తన బిడ్డలకు తెలియచేలా సత్యము చూడు మరి సంఘనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఆయన ద్వారా క్రీస్తు నిజమే చెప్పుచున్నాను అభుతమాడుట లేదు ఇక్కడ అబద్ధమాడుట లేదు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం లేదు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం మిచుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధాలైన సంబంధులైన నా సహోదరు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రహసుడనై ఉండగోరుదును ఎవరైనా ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతారా ఎవరైనా మనసులు అనుకుంటారా చూడు ఎవరి కొరకు అంటున్నాడు ఆయన తీసినందుకు నిజమే చెప్పుచున్నాను అబ్బతమాడుట పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చి చిన్నది చూడు దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపిస్తా ఉంది తన మనస్సాక్షి కూడా ఏ విధంగా ఉంటుందంట సాక్షమిస్తా ఉంది చూడు ఈరోజు దేవుని ఆత్మ మన ఆత్మ ఏకం కావల చివుడు దేవుడు పరిశుద్ధాత్మను పతొక్క బిడకు ఆవేదన ఎప్పుడు ఉంటది కదా దేవుడు మాట్లాడతా ఉంటాడు దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు అది దుఃఖము కలది ఎంత దుఃఖం అంటే అది ఆ దేవుడి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మనం ఆపలేము కదా మనం ఏమి చెయ్యలేము మనం కంట్రోల్ ఉండలేము దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటది అవి అది ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా చేయాలని మనకు వేదన కలుగుతా ఉంటది అయితే ఇక్కడ క్రీస్తు కూడా మరి తన తన బిడ్డతోని మరి పౌల భక్కుతో మాట్లాడతా ఉన్నాడు మీతో మాట్లాడుతున్న మాటలు నాలో పరిశుద్ధాత్మ వేధిస్తావు చూడు నాకు బహు దుఃఖంగా నా హృదయంలో మానని వేదన క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అయితే పరిశుద్ధాత్మ ఎందు చూడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా చూడు దేవుని ఆత్మ ఆ విధంగా ఉంటది అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ నా మనసాక్షి నాతో సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన దేహ సంబంధులైన నా సోదరుల కొరకు నేను గ్రీసు నుండి వేరే శాపగ్రహసుడై ఉండకూరుదును చూడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మరి ఆయన త్యాగం చేసుకుంటా తన తన బిడ్డల గురించి చూడు ఏ విధంగా అంటే పౌలు ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన దేహ సంబంధులైన సహోదరుల కొరకు మరి ఏం చేస్తున్నాడంట మరి ఆయన క్రీస్తు నుండి వేరే శాపగ్రత బోరుదునే గాని వాళ్ళని ఎప్పుడు కూడా ఇది చేయలేని అంటున్నాడు అదే దేవుడు అంటున్నాడు మరి అక్కడ మరి ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపింపబడతా ఉన్నాడు తన హృదయం అంత మానని వేదన కలదు చూడు అయితే దేవుడు ఎంతగా తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ రాయబడ్డది చూడు మనం కూడా అదే విధంగా ఆ విధంగా మన హృదయాలు కూడా అదే విధంగా ఉండాలని చూడు హృదయంలో ఆయనకు అంత వేదనగా ఉంది తన పరిశుద్ధాత్మ ఎందు ఆయన ఆ విధంగా నడిపింపబడతా ఉన్నాడు చూడు ఆయన సాక్షమిస్తా ఉంది చూడు తన దేహం కూడా తన దేహంతో పరిశుద్ధాత్మ చేత మరి తన దేహం కూడా మరి ఉన్నాడంట దేహ సంబంధులను కూడా ఆయన వదులుకుంటున్నాడు చూడు అంతే అన్ని ఆయన ఎట్లా వాళ్ళని వదులుకోలేక తను తాను ఏం చేసుకుంటున్నాడు అంటే శాపగ్రహసుడనై నేను తను తానే ఆయన ఆ విధంగా కోరుకుంటా ఉన్నాడు ఎదుటి ఏం చేయలేక చూడు పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు ఎందుకు అంటే ఈ భయంకరమైన దినాలు ఈరోజు తన బిడ్డల కోసము మనము ఈ విధంగా ఉండాలా మనము ఈ లోకము రాత్రి దేవుని కొరకు మనము ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయనకు ఉదయంలో అన్ని బాధలున్నా ఆయనకు ఈ దేవుని కొరకు త్యాగంగా జీవించిండు కదా ఈ లోకం త్యాగం చేసుకొని ఆయన ఈ లోకంలో అనేక సువార్తను ప్రకటించిండు పావులు అందుకే ఆయన ప్రతి దేహ సంబంధం కూడా తను వదులుకొని తాను తానే యుక్తినిగా చేసుకొని మరి ఎట్లా చేసినట ప్రజల కొరకు సేవ చేస్తూ వచ్చిండు మరి అదేవిధంగా నాలుగో వచనంలో వీరి ఇజ్రాయిలు వీరి ఇజ్రాయిలు దత్తపుత్ర ఆత్మను మహిమను నిబంధనను ధర్మశాస్త్ర ప్రదానుగా అర్చన చారు వాగ్దానంను వీరివి చూడు ఇజ్రాయేల్ వీరందరూ ఎట్లా ఉన్నారంటే ఇజ్రాయి వీళ్ళందరూ కూడా ఈ ప్రకటిస్తున్నప్పుడు పౌలు మరి రోమాలో ఉన్నారంట వీళ్ళందరూ ఇజ్రాయేల ప్రజలు దత్తపుత్ర ఆత్మను మహిమను నిబంధనను దేవుడు ఎట్లా చేసినడంట వీరి వాగ్దానాలు ఉన్నాయంటే వీరి ఇజ్రాయి దత్తపుత్ర సత్రపుక్త ఆత్మను మైమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రదాలను అర్చన అర్చన చారదులను వాగ్దానములను వీరి పితరులు వీరివారు శరీరము బట్టి క్రీసి వీరిలో పుట్టెను ఈయన సర్వాధికార్య దేవుడై ఉండే నిరంతరము స్తోత్రనునై స్తోత్రహారుడై ఉండెను ఆమె అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు కదా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంట మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని కొరకు దేహ సంబంధులైన కొరకు కూడా ఈయన క్రీసు వేరే శాపగ్రశ ఉండి కోరి కూడా వీరి ఇజ్రాయిలు వీళ్ళు దత్తపుత్ర ఆత్మను మైమయం నిబందనలు ధర్మశాస్త్ర ప్రధానలు వీళ్ళన్ని ఆచారాలు చేసుకుంటూ ఉండి వాగ్దానలు వీళ్ళన్ని వీళ్ళ వాగ్దానాలు ఏమైనాయో పాత నిబంధనన్ని ఆచారం చేసేవాళ్ళు కానీ దేవుడు పితరుడు వీరివి శరీరను బట్టి క్రీసు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారై ఉండి మరి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహరుడై ఉన్నాడు అయితే ఆమెని అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు అది నెరవేర్చబడాల అందుకే దేవుడు మరి అక్కడి నుంచి వాళ్ళ అక్కడ మరి పితరుల నుంచి వచ్చింది శరీరం క్రీస్తు వీరులో పుట్టాను యూధామతస్థుల నుంచి మరి దేవుడు పుట్టాల్సి వచ్చింది అందుకే దేవుడు మరి ఇక్కడ పౌలు వీలకి ఈ సంఘంలో ఉన్న వారందరికీ తెలియజేస్తూ తీసుకొని వస్తా ఉన్నాడు చూడు ఆయనకొక అదొక ఆయనకొక ఆయన కూడా ఒక యూధామతస్థులగా జీవించిన రోమియుడు అయ్యింది యూదాలో ఉన్న చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరిని హింస చేసుకుంటూ వస్తాడు పావులు మరి ఈయనకి ఎప్పుడైతే దేవుడు మరి ఎప్పుడైతే ఆయన నేత్రాలు తెరవబడతాయో అప్పుడు ఆయనకు ఒక ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంట ఆయనకు దుఃఖంగా హృదయంలో చూడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక భారంగా అది ఆయన మరి యూద మొత్తం రోమేడై యుద్ధ మతస్థుడి అన్ని ఆచారాలు చేసుకుంటూ మరి వీళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు వీళ్ళకి ఏ విధంగా తెలియచాలా ఏ సుప్రభు ఏ విధంగా నేను సత్యాన్ని ప్రకటించాలని పౌలు వీళ్ళకి అనేకమైన విశదీకరించి చెప్పనికి దేవుడు ఆయన దుఃఖంలో బాధ కలగజే ఉన్నది ఆయన దుఃఖం కలుగుతా హృదయంలో మాని వేదన కలుగుతా ఉంది ఎవరు వింటారైన మాట ఎవరు కూడా వినలేరు కదా మరి మరి పౌలు కూడా చంపనికి ఎంక పడలేదు వాళ్ళు కదా ఎట్టి విషయంలో అయినా కూడా ఆయనను చంపాలని చూసి కానీ దేవుడు ఆయనని తప్పిస్తా ఉన్నాడు చూడు ఆయన సత్యం ప్రకటించాల వీళ్ళ వాగ్దానాలన్నీ పితరుంచి వస్తున్న అన్ని ఆచారాలు ప్రధాన ధర్మశాస్త్ర ప్రధానమైన ఆచారాలన్నీ వీళ్ళు వాగ్దానం కలిగినవన్నీ ఈ ఆచారాలు చేస్తూ వీళ్ళు ఉండేవాళ్ళు కానీ దేవుడు ఇవన్నీ చూసి వీళ్ళ నుండి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రానుడై ఉన్నాడు అయితే ఆమె అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు కదా దేవుని మాట తప్పిపోయినట్టు కాదు దేవుని చెప్పిన మాటది నెరవేర్చబడాల కదా దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు చూడు ఇజ్రాయల్ సంబంధులందరూ ఇజ్రాయలు కారు అబ్రామ్ సంతానం సంతానం మాత్రాన అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును కదా దేవుడు ఇక్కడ మరి ఆత్మీయ ఇజ్రాయేల్ గురించి మాట్లాడతా ఉన్నాడు కదా వీళ్ళందరి శరీరకంగా ఉండే బిడ్డలు చూడు వీళ్ళ ఆచారాలు చేస్తూ ఉండేది కానీ దేవుడు మరి దేవుని మాట వ్యర్థము కాదు దేవుడి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇజ్రాయేల సంబంధులందరినీ ఇజ్రాయేల వారు కారు అవుతారా కారు ఎందుకు అంటే వాళ్ళు ఈ లోక ఆచారాలు చేస్తూ కదా దేవుణ్ణి కదా నిజమైన దేవుణ్ణి వాళ్ళు కదా ఏసుప్రభుని తిల్వకేస్తా వచ్చిండ్రు అందుకే అబ్రామ్ సంతానం మాత్రాన చేత అందరిని పిల్లలు కారు కాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కదా అవి వాగ్దానం సంబంధమైన పిల్లలు సంతానం అని ఎవరైతే శరీర సంబంధమైన పిల్లలమని పిల్లలు దేవుని పిల్లలు కారు కదా ఈరోజు శరీరక సంబంధమైన ఈ ఎంతమంది చేయగలుగుతున్నారు కదా ఈ శరీరము శరీర సంబంధమైన పిల్లలమని మనము అనుకుంటున్నాము కదా ఈ లోకంలో ఇజ్రాయేల ప్రజలని వాళ్ళని వీళ్ళని మనము అందరూ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ వాగ్దానం చేయబడ్డదే కదా కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడదు దేవుడు హృదయాలతో మాట్లాడే దేవుడు కదా ఆత్మ సంబంధమైన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు శరీరక సంబంధమైనది కాదు దేవుడు అబ్రామ్ చేసిండి ఇస్సాకు చేసిండి యాకో చేసిన వాగ్దానము అవన్నీ కూడా తన పితరుల నుంచి తీసుకొని దేవుడు తీసుకొస్తుంది కానీ ఆ వాగ్దానని ఇజ్రాయల ప్రజలు మర్చిపోయినారు ఆ ఏసు ప్రభుని నిజమైన దేవుని మర్చిపెట్టి విడిచిపెట్టేసి మర్చిపోయి చూడు వాళ్ళకి ఇష్టమైన ఆచారాలు చేస్తూ దేవుని శిల్వకేస్తా ఉండ దేవుడు చెప్పిన మాటలు కూడా వాళ్ళకు అర్థం కాకుండా వెళ్ళిపోయినాయి ఎందుకంటే వాళ్ళ ఆత్మీ జీవితానంతా కోలిపోయి ఏసుప్రభుని మర్చిపోయి కదా ప్రవక్తలు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనము అని నెరవేర్చుకుంటూ యేసు ప్రభు మరి మరి అక్కడ నుంచి దేవుడు వచ్చినాడు కానీ అయినా కూడా వాళ్ళు అన్ని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి మరి లోకానుసరమైన ఆచారాలు చేస్తూ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పౌలు మరి వాళ్ళకు గుర్తు చేస్తా వచ్చింది తొమ్మిదో అధ్యాయం రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మరి మీరు ఏ విధమైన సంబంధమైన పిల్లలని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అందుకే శరీర సంబంధం పిల్లలు కారు ఆత్మ సంబంధమైన పిల్లల గురించే మాట్లాడుతున్నాది వాగ్దానం చేయబడ్డ సంబంధమైనది చూడండి ఇక్కడ అందుకే అంటుండే అబ్రామ్ సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు కానీ సాకు వలనైనది ని సంతానం అనబడును అనగా శరీర సంబంధమైన సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే ఈ తట్టికి ఈ సమయం నాకు అప్పుడు శారా కుమారును కలుగును అంతే కాదు రిపిక మన తండ్రి అయిన ఇస్సాకు అన అను ఒక్కని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచుచు పిలుచు వాణ్ణి మూలంగానే పిలవబడగా ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచు వాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లనిగా పుట్టు మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను అందుని గురించి నేను యాకోబును ప్రేమించింది ఏషావును దేశించి తిని వ్రాయబడి ఉన్నది చూడు దేవుడు వాగ్దానము ముందుగాల్ని తెలియజేస్తూ మరి అబ్రామ్ కు ఇస్సాకు యాకోబ్కి వాగ్దాన ప్రకారంగానే దేవుడు అన్ని నెరవేరుస్తూ వచ్చింది కానీ ఇజ్రాయిల్ ప్రజలు మరి ఈ వాగ్దానాన్ని ప్రకారంగా వాళ్ళు జీవించలేకపోయినారు చూడు దేవుడు ముందుగానే అన్ని బయలుపరుస్తున్నాడు ఆ వాగ్దానము ఏ విధంగా రావాలో అబ్రామ్ నుంచి ఇస్సాకు ఇస్సాక్ యాకో యాకోబ్ నుంచి దేవుడు మరి ఏ విధంగా తీసుకున్న మరి పన్నెండు మంది మరి యూదా నుంచి మరి దేవుడు ఏ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు మరి ఏషావు కాదా దేవుడు మరి ఇక్కడ మరి దేవుడు అంటున్నాడు రిపిక్ తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలంగాని నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి నేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను దేవుడు మరి ఎట్లా అంటున్నాడంట పెద్దవాడు ఏమంటే చిన్నవానికి దాసుడగును అని ముందుగానే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు చూడు ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసుకుంటూ తీసుకొచ్చిండు యాకోబుని చూడు ఆ విధంగా ప్రేమించి మరి వాగ్దానము దేవుడు మరి అక్కడ నెరవేర్స్తా వచ్చిండు ఇందున గురించి నేను యాకోబుని ప్రేమించిని ఏశావును దేశిచితిని అని అక్కడ వ్రాయబడిన ప్రకారము దేవుడు నెరవేర్చుకుంటూ తీసుకుంటూ వచ్చిండు కదా అందుకే దేవుడు మరి ప్రతి ఒక్క దాంట్లో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మరి ఇది ఎంత గుర్తు చేసుకుంటూ మరి దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు కదా అయినా కూడా మరి మరి అనేక విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు జీవితంలో తీసుకోలేకపోతారు దేవుడు వాగ్దానాన్ని కదా కొందరు స్వీకరిస్తూ కొందరు అనుమానమిస్తా ఉంటారు కొన్ని అనుమాన ఉంటారు కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు అందుకే అంతకే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు అది నెరవేర్చనికే కాదు దేవుడు ప్రతి ఒక్కటి మాట నెరవేర్చనికే లోకానికి వచ్చిండు కానీ అది మనం గుర్తెరగాల కానీ ఇజ్రాయిల్ ప్రజలు అందుకే ఆత్మీయ సంబంధమైనది దేవుడు అందుకే దేవుడు ఆత్మ ఘోషిస్తా ఉంటది తన బిడ్డల పట్ల అందుకే దేవుడు అంటాడు ఇంకొక విషయము గలతి పత్రిక పౌలు మరి ఏ విధంగా ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది గలతి పత్రిక మొదటి అధ్యాయము పదకొండవచు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన దారిని నేను పొందలేదు నాకు ఎవ్వడనో దాన్ని బోధింపనే లేదు కానీ ఏసు క్రీసు నాకు లభించినది ఆయన ఏ విధంగా చెప్తున్నాడు మరి ఇది ఎవరో మనిషి చెప్పింది కాదు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త ఆయన నేను ప్రకటించిన సువార్తను ఎట్లా చెప్తున్నాడన్న సహోదరారు నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు కాదని మీకు తెలియను కదా మనిషికి ప్రకారంగా నేను చెప్పట్లేదు యోచన ప్రకారంగా నేను ప్రకారంగా కాదని నేను చెప్పుతున్నాను మనిషిని వలన దాని నేను పొందలేదు అది ఎట్లా ఆయన ఎట్లా చేసుకున్నాడంట అది మనిషిని వలన దారిని నేను పొందలేదు నాకు ఎవ్వడునో దాన్ని బోధింపలేదు కానీ ఏసు ఫ్రీసు బయల్పరచట వలనే అది నాకు లభించాను కదా అది ఎవరి ద్వారా లభించిందంట అది ఏసు ద్వారానే ఆయనకు లభించింది మరి ఆయనకు ఎవరైనా చెప్పిండ్రా ఆయనకు ఎవరు ఆయన చెప్పినా కూడా విన్నడా పౌలు వినలేదు వినడా వినలేదు కదా మూర్పంగా ప్రవర్తించిండు మరి పౌలు ఆ టైంలో సౌలుగా ఉన్నప్పుడు కదా దేవుడు ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరవబడ్డయో మరి దేవుడు అనేకమైన విషయాలు దేవుని వలనే ఆయనకు సాధ్యమైనవి ఈరోజు మన హృదయాలు కూడా సాధ్యపరచబడాలంటే అది దేవుని వల్లనే జరగాల అది మనుషులు చెప్పినది కాదు ఆ దేవుడినితోని మాట్లాడాలా కదా అప్పుడే కదా దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకంక అయినప్పుడే నీకు బయలుపరచబడతాయి ఎందుకంటే పరిశుద్ధాత్మ నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు నీకు వాగ్దానాన్ని అర్థమవుతాయి దేవుడు మన పట్ల ఏం వాగ్దానం చేస్తున్నాం మనం ఏది తప్పిపోతున్నాం ఏది వాగ్దానం ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాం ఆయన సంకల్పం ఏంది ఆయన చిత్తం ఉన్నది దేవుడు ఏమై ఉన్నాడు మనకి బయలుపరచబడతాయి ఎందుకు ఆయనతో మనం మనము ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడే అది ఏసు క్రిసు ద్వారా బయల్పరచబడినప్పుడే అది మనకు లభించగలుగుతుంది అది మేలు దేవుడు మనకు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడో ఈ రోజుని హృదయం ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది దేవుని పట్టాలని ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్న మన హృదయాలని అది మనం ఎరగాల అది మనం గుర్తెరగాల ఈ రోజు దేవునితో మనం ఏకమవుతున్నాం దేవుణ్ణితో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ రోజు దేవునికి బయలుపరచాలనుకుంటున్నాడు దేవుడు నిన్న ఎంతగానో ఎదురు చూస్తా ఉంటాడు మన హృదయాలను ఎదురు చూస్తూ ఉంటాడు మన గడప దగ్గర పొంచి ఉంటాడు అన్ని బయలుపరచాలని కానీ మన బలహీనతల వల్ల మనం ఏం చేసుకుంటాము దేవుని దూరం చేసుకుంటాం అది మనకు అర్థం కాలేదు ప్రతి వాళ్ళు చెప్పేదాకా మనకు అర్థం కాదు కానీ ఇక్కడ దేవుడు అంటు ఇక్కడ పౌలు అంటున్నాడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది దేవుని వలనే సాధ్యమవుతుంది అది మనుషులు చెప్తే అది అర్థం కాదు మనుషుని వలన దానికి నేను పొందలేదు కానీ నాకెవ్వడనో అది బోధింపలేదు కానీ ఏసుక్రీసు బయలుపరచట వలనే అది నాకు లభించినది పూర్వమందు యూధ మతస్థుడనైనా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయించు నా పితరులో పారంపర్య చర్య ఎందు విశేష ఆసక్తి గలవాడనైనా ఎట్లా ఉన్నాడంటే అయినా ప్రతి అంటే యూధంలో ఉన్న ప్రతి కూడా వాళ్ళని ఏ ఆచరణ అన్ని చేసుకుంటూ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఏసు ప్రభు ఏసు గురించి వాళ్ళందరూ చంపుకుంటే ఉండేవాడు ఈయన కదా పౌలు భక్తుడు మరి ఈయన ఈ విధంగా చేసేవాడు కానీ ఈయనకు పూర్వ మందు యుధమతో ఉన్నప్పుడు నేను దేవుని సంఘంను అపరిమిత్తంగా ఏం హింసించి నాశం చేస్తున్నవాడు చూడు ఎంత హింసించేవాడు నాశం చేసేవాడు కానీ దేవుడు పట్టుకున్నాడే కదా తన హృదయాన్ని ఈరోజు కఠిన హృదయాలను కూడా దేవుడు పట్టుకుంటాడు మనం ప్రార్థిస్తే వాళ్ళ హృదయాలను కూడా మారుస్తాడు కదా ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు ఎందుకంటే దేవుడు భూమిద తన బిడ్డ ఒక మనిషి నివాసం చేస్తున్నాడంటే అది దేవుని కొరకే భూమిదే నివాసం చేయగలుగుతుంది కానీ తన బిడ్డకు తెలియదు కానీ మనము ఆ బిడ్డ గురించి ప్రార్థించి దేవుని సందికి తీసుకొచ్చినప్పుడే దేవుడు సంకల్పము చిత్తము ఏమైనా దేవుడు బయలుపరచచ్చుడు చెప్పే వాళ్ళు కానీ మనం వాళ్ళ కొరకు మనం ఏం చేయాలా ప్రార్థించాలా భారంగా కానీ ఈయన అపరివితముగా ఏం చేశాడు అంటే క్షణం క్షణం హింసించేవాడు నాశం చేయచ్చు నా పితరులు చేసిన పారంపర్య చర్య ఎందు కదా ఆచారాల నుంచి అన్ని చేసుకుంటూ తీసుకొని వచ్చి విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన మనస్ఫులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధికత్యత నొందినవని ఆధిక్యత నొందిన నొందితనని నా నడవడిని గురించి మీరి వింతితి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన గురించి మనము తెలుసుకొనున్నాం ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పాపము కదా నాశనము అన్ని చేసుకుంటూ తీసుకొని వచ్చేవాడు ఈ పౌలు కానీ ఈ రోజు ఆ దేవు నుంచే అనేది ఇక్కడ మనకు ఇది తెలుస్తుంది అది ఏది ఏ కూడా ఆ దేవునికి సమస్యము సాధ్యము దేవుడు బయలుపరసాడు కదా నువ్వు ఏ దేవుని వాగ్దానంలో నువ్వు ఏర్పరచబడ్డిని దేవుని సంకల్పం ఏమున్నది వాగ్దాన ప్రకారంగా నువ్వు జీవిస్తే అది నీకు ఎట్లాకైనా దేవుడు నీకు బయలుపరుస్తాడు కదా అది బయలుపరచబడ్డ దేవుని వలనే నీకు సాధ్యమవుతుంది కదా దేవుడు వలనే నీకు సమసము సాధ్యం చేయగలుస్తుంది ఎందుకంటే దేవుని మాట వ్యర్థమైనది కాదు కదా అది మాట సత్యమని పౌలు మనకు రోమాన్స్ లో మళ్ళీ చెప్తూ ఉన్నాడు కదా చెప్పిండు అందుకే దేవుని మాట వ్యర్థము కాదు అని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు అందుకే అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు అది నెరవేర్చనికే ఉన్నది కానీ మనమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఏం దిశ గర్విస్తా ఉంటాం ప్రతి కదా ప్రతి ఏం చేస్తా ఉన్నామంట గర్విస్తుంటాం మాటల్లో దేంట్లో కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నేను ఎట్లా ఉన్నాడో దేవుని వలనే సాధ్యం చేసుకోగలిగిన నాకు ఎవ్వరు చెప్పినది కాదు అందుకే దేవుడు ఆయనలో ఉండి ప్రతి ఒక్కటి ప్రేరేపిస్తా ఉన్నాడు మాట్లాడతా ఉండు నేను ఏ విధంగా హింసించి వాడనో ప్రతి ఒక్క దాంట్లో నేను ప్రతి ఒక్కరిని హింసించి నాశం చేసు తీసుకొని వచ్చినా అంటాడు కాబట్టి ఇక్కడ దేవుడు మరి మనుషుని వలనే దేని వలన మనము పొందలేము కదా దేవుడు వలన ఈ లోకంలో మనిషి వలన దేని కూడా మనము పొందలేము అది దేవుని వలనే సాధ్యమవుతుంది అది ఏసు ద్వారానే అది బయలుపరచబడుతుంది నీకు ప్రతి ఒక్కటి అంటే అది ఏసు ద్వారానే సాధ్యమవుతుంది మీ హృదయము మరి ఏ విధంగా ఉన్నది మరి దేవుని కొరకు మనము జీవిస్తున్నామా దేవుని కొరకు మనము సమర్పించుకుంటున్నామా మరి త్యాగము మూర్తిగా ఇక్కడైనా జీవిస్తున్నాడని పౌలు చెప్తా ఉన్నాడు కదా తన ఆచారాలు చేసుకుంటూ మత ఈ మతంలో మత ఏము యూధ ఉండి ఈయన ఆచారాలు చేసుకుంటూ ఈ లోకంలో ఉండి ఆయన నాశనం చేసిస్తుంటే దేవుడు తన సంకల్పం ఏముందో చిత్తమేముందో తనకన్ని బయలుపరిచిండు కదా ఎవరు చెయ్యండిగా ఆయన సేవ అంత గంభీరంగా చేసిండు ఇక్కడ పౌలు చూసినట్టయితే ఎందుకంటే ఎవరు కూడా అంతగా అపోస్తుల్లో శిష్యులు కూడా అంతగా ఎవరు చేయనట్టుగా పౌలు చేస్తాడు ఎందుకు అంటే ఆయనకు అంతగా బయల్పరచబడ్డది చూడు ఆయనకు అంతగా దేవుడు అన్ని బయలుపరచడు ఎందుకంటే ఆయన అంత క్రూరుడుగా ఉండే హింసంగా హింసిస్తుండే మనిషిని ఒక ఎదుటి మనిషిని చూడు ఎంతగా దారుణంగా అంటే మనిషిని నాశానికి తీసుకొని పోతుంది అంతగా ఘోరమైన వ్యక్తి పౌలు కానీ తన హృదయాన్ని మార్చేసిండు కదా అది ఎవరి ద్వారా స్వార్థమైంది ఒక మనుషుని ద్వారా స్వార్థమైందా సాధ్యమైనదా సాధ్యం కాలేదు కదా ఎవరు కూడా చెప్పినా అర్థం కాలేదు నువ్వు చెప్పినా నువ్వెవరు నాకు చెప్పనీకి అని గర్వించేవాడు నేను ఆధికత్యత పొందిన వాడిని నాకు ఎవ్వరు కూడా చెప్పనికి అర్హత లేదు అంతగా గర్వించటోడు ఈ పౌలు నేను ప్రతి దాంట్లో అన్ని పొందిన వాడిని అన్ని తెలుసుకున్నవాడిని అని గర్వించేవాడు కానీ ఇనే ఎప్పుడైతే దేవుడు దర్శించిండో ఏసు క్రిసు ద్వారానే ఈయన కల్లి సమస్తము బయలుపరచబడ్డది కదా సమస్తము బయలుపరచబడ్డది ఏసు క్రిసు ద్వారానే అలాంటి జీవితము మనకు అవసరము అని దేవుడు తెలియజేస్తా ఈ రోజు నీకు ప్రతి ఒక్కటి ఈ లోకంలో దేవుని మాట నెరవేర్చబడాలంటే దేవుని అందు నీ హృదయాము ఏ విధంగా ఉంది పరిస్థితి కదా నీ దుఃఖ దేవుడి కొరకు ఏ విధంగా జీవించుతున్నావు కదా ఇంకోటి వాక్యం చూసుకున్నాము పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ కూడా దేవుడు మరి పావులు భక్తుడు మాట్లాడతా ఉన్నాడు ఎందుకంటే దేవుడు అన్ని చెప్పి తన బిడ్డలకు చూపిస్తా ఉన్నాడు తీపికు రాసిన పత్రిక రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో మన మాయన వచనము మూడో అధ్యాయము తీపికు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనమును మన మాయ మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల ముటకై ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన ఏసు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను దేవుడు ఇక్కడ ఇక్కడ పౌల్ భక్తుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన కృప వలన తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన ఏసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమ్మృద్ధిగా కుమరించిండ ఏ విధంగా కుమరించిండే మన జీవమును గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులు అగుటకు ఈరోజు మనము దేవుని వారసునము అగుటకు మనము దేవుడు ఇక్కడ వారసత్వం గురించి మాట్లాడుతా ఉన్నాడు మనం ఆయన కృప వలన నీతిమంత తీర్చబడి నిత్య జీవమును అయితే ఇక్కడ దేవుడు అంటున్నాను ఏమంటుందంటే మనం ఆయన కృప తీర్చబడి ఇట్లా చేసిందంటే నిత్య నిరీక్షణ ఈ రోజు నిత్య గురించి నీకు నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన ఏసు ద్వారా మనకు మన మీద ఎట్లా ఉందంట ఏసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించాను ఆ పరిశుద్ధాత్మను ఆ రక్షకుడు ఏసుక్రీస్తు ద్వారానే మనకి ఎట్లా ఆ పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమరించాడు ఆ పరిశుద్ధాత్మను ఉంటే నీకు ప్రతి ఆ వారసత్వాన్ని కలగజేస్తాడు దేవుడు ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనస్సు మనసుంచునట్లు సంగతులను గురించి దృఢంగా చెప్పు చుండవాలనని కోరుచున్నాను అయితే ఇక్కడ పౌల అంటున్నాడు ఈ మాట నమ్మదగినది కనుక దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలంట సత్క్రియలను శ్రద్ధగా చేటయందు మనసు ఈ విని సంగతులను గురించి దృఢంగా చెప్పు చుండవాలని దేవుడు ఈ ఈ క్రియలను ఎట్లా విశ్వాసం వల్ల సత్క్రియలను శ్రద్ధగా చేటయందు మనసుంచున్నట్లు నీవిన సంగతులను గురించి దృఢంగా చెప్పు చూడాలని కోరుచున్నాను ఇవన్నీ దేవుడు మనకు నిత్య జీవంలో గురించిన నిరీక్షలను బట్టి వారసులకు నకు ఈ పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ఏం చేస్తుండో సమృద్ధిగా కుమ్మరించాను కదా దేవుడు మనకు ఈ పరిశుద్ధాత్మ సముద్రంగా కుంభ సమృద్ధిగా ఈ మాట నమ్మ దగ్గరది కనుక దేవుని అంతా నువ్వు ఈరోజు విశ్వాసం ఉంచితే సక్రియను శ్రద్ధగా చేయటం ఎందు మనసుంచినట్టు నీవి సంగతుల గురించి ఏం చేస్తా దృఢంగా చెప్పు చెప్పు చుండవాలని ఈ క్రియలన్నీ ఈ విశ్వాసం వలన నీ ఈ మంచి క్రియలన్నీ నువ్వు ఏం చేయాలా దేవుని ఎందు శ్రద్ధగా చేయటం ఎందు ఆ ఏం చేరటం మనసు ఉంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను ఇవి మంచి వని ననుషులకు ప్రయోజనకరమైన పైన వని దేవుడు అంటున్నాడు ఇక్కడ మనకి ఈ కృప వలన నీతి ఆయన కృపనే మనము నీతి తీర్చబడలేము నిత్య జీవములు గురించి నిరీక్షణను బట్టి దానికి వారసల ఆ పరిశుద్ధాత్మ వలన మనకు రక్షకు ఏసెస్ ద్వారానే మనం ఇదట సమృద్ధిగా కుమ్మరించింది కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాము లేకపోతే మాట మనకు తెలియకపోతుండే ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఉంచిన వర ఏం చేయాలంటే సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసు ఉంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలను కోరుచున్నాను దేవుడు ప్రతి ఒక్కటి కూడా దేవుని మహిమ కలగ దేవునికి మహిమ కలగాలంటే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో సత్క్రియల గురించి ఆసక్తిగా నువ్వు ఏం చేయాలంట మనసు పెట్టాలా మనసు ఉంచినట్లు ఈ సంగతులు దూడపరచాలా దేవుని మరి నువ్వు ఏ విధంగా కోరుచున్నావు ఈ రోజు దేవుని అందు నువ్వు విధంగా జీవించగలుగుతున్నావు అంటే ఆయన ఒక సత్క్రియ చెయ్యాలా కదా విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సక్రియ దేవుడు మన కొరపు ఒకటి త్యాగం చేసినప్పుడు మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది ఈ రోజు దేవుని విశ్వాసం ఉంచినవా ఆ పరిశుద్ధాత్మ దేవుల నువ్వు దేవుడు దేవునికి సమృద్ధి కుమ్మరిచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని అందు ఏ విధంగా ఉంటున్నావు ఇక్కడ పౌలు మనకి మాట చెప్తా ఉన్నాడు కదా దేవుడు అందుకే ఏది చేసినా మనం మేలు కొరికే చూస్తాడు ఇవి మనుషులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవిగా కదా ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ మనుషులకి మంచివి మనుషులకు ప్రయోజనకరమైన ఇవన్నీ కూడా ఎందుకు అంటే దేవుడు ప్రతి ఒక్కటికి తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నట్టే ఒక వారసత్వాన్ని తీసుకొని వచ్చింది కదా ఆ వారసుడిగా నువ్వు ఉంటే నేనుంటే ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నీ ప్రతి ఒక్కటి నీకు బయలుపరచబడుతుంది కాబట్టి దేవుడు మనకు ఇవి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకు అంటే దేవుని హృదయము ఏ విధంగా ఉన్నది కదా ఎదుటి వల్ల ఎదుటి వానికి ఏ విధంగా నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నాము మనలో జీవితంలో సత్కీర్య జరుగుతున్నదా అది మనము చూడాలా మనలో మంచి క్రియ జరుగుతున్నదా ఎదుటికి ఏ విధంగా చేయగలుగుతున్నాము ఎందుకంటే పౌలు మరి విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నాడు అది దేవుడి వలనే మనకు బయల్పరచబడుతుంది తర్వాత దేవుని వలనే మనకు అన్ని కలుగుతాయి కాబట్టి నువ్వు దేవుడికి ఏ విధంగా ఉంటున్నావు అందుకే ఆయన అంటున్నాడు ఆయనకు పరిశుద్ధాత్మ చేత అన్ని ప్రేరేపిపబడ్డాయి ఈ పౌలకు అనేకమైన విషయాలు తెలుస్తా ఉన్నాయి అందుకే ఆయనకు ఆ వేదన ఆ దుఃఖము దేవుడు మాట్లాడతా ఉన్నాడు ఆ హృదయం ఏ విధంగా ఉన్నది చూడు దేవుడు తన బిడ్డల కొరకు అనేకమైన బయలుపరచాలనుకుంటాడు అన్ని చెప్పాలనుకుంటాడు కానీ మన హృదయము దేవునితో ఏకము కాలేకపోతుంది కదా శరీర బలహీనత వలన మనం దేవునితో మనము ఏకం కాలేకపోతుంది ఎందుకంటే ఏకాంతంగా కూర్చొని ఆయన సంధిలో కూర్చొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడులో ఉన్న ప్రతి నీకు బయలుపరచబడుతుంది ఆనాడు పౌలతో అదే విషయాలు దేవుడు బయలుపరిచింది ఈ రోజు కూడా దేవుడు అదే ఆత్మ దేవుడు సమృద్ధి కుమరిస్తున్నాడు కాబట్టి అదే ప్రేరేపణ మనకు కలుగుతుంది కానీ మనము దాని గుర్తిరగలేకుంటున్నాం కాదు దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అదే సమానత్వంగా మనకి ఇచ్చిండు కానీ మనము కనుక్కుంటలేం దేవుడికి దూరంగా ఉంటున్నామని తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే ఈయనకు అదే వేదన ఈ పౌలుకి అదే దుఃఖము అదే హృదయంలో మానని వేదన ఇవన్నీ చెప్పాలా దాని ఇజ్రాయేల ప్రజలకి ఈ శరీరకం ఉన్న ఇజ్రాయల ఒక ఆత్మీయ ఇద్దలుగా తయారు చేయనికే ఆయన ఒక పూనుకున్నాడు అనమాట ఆయన ఒక వాగ్దానం చేసుకొని వచ్చేయండి దేవుని దగ్గర నుంచి నేను ఈ విధంగా వీళ్ళకి ఎక్కడైనా బోధి దేవస్థానికి తీసుకొని రావాలని ఎందుకంటే ఆయన కూడా ఒక మూర్ఖ మూర్గా జీవించింది దేవస్థాని ఎందుకంటే ఆ బలహీనతలు ఆయనని దేవుని రాజ్యానికి చేరలేవు సువార్తని ప్రకటించడానికి రాన్ చేయకుండా అన్ని అడ్డగిస్తా అందుకే తన శరీర బలహీనతల్లో ఆయన ఏమనుకుంటున్నాడంటే తన శాపగ్రసుడ ఎన్నుకుంటా ఉన్నాడు కదా తన నిందలుగా ఆయన వేసుకుంటా ఉన్నాడు ఏమని అనుకుంటున్నాడంటే అందుకే దేవుడు మరి ఆయనకు బయల్పరచని ఇదే కాబట్టి ఆయన అదే అంటున్నాడు కదా తనలో ఉన్న సహోదరుని ప్రతి కూడా ఆయనకు దేవుడు సాక్ష్యమిస్తున్నప్పుడు పరిశుధాత్మందు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమించుకు సాధ్యమైన దేహ సంబంధులను నా సోదరుల కొరకు నేను క్రీస్ నుండి వేరే ఏం చేసినాడు శాపగ్రస్తుడు ఉండకూరుదును అంటున్నాడు అనమాట చూడు దేవుడికి దగ్గరగా జీవించే వాళ్ళ దాంట్లో ఈ విధంగా దేవుడు తెలియజేస్తా ఉంటాడు ఆ హృదయంలో చూడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడికి దగ్గరగా జీవించినప్పుడు నీకు అన్ని గుణమైన సంగతులు అంటే బయలుపరుస్తా ఉంటాడు అవన్నీ మనము తీసుకోవాలా కదా ఆసక్తి కలిగి దేవుడు ఏం చెప్తుంటాను ప్రకారంగా మనము జీవించాలా ఎందుకంటే ఈ చివరి దినాల్లో భయంకరమైన దినాలు ఉండబోతున్నాం ఇవన్నీ కూడా మరి ఏ విధంగా తెలియజేయతాం ప్రజలకి కదా మనంతరంగా మనము ఏమీ చెయ్యలేము కదా అందుకే పౌలు అంటాడు ఇది దేవుని వలననే సాధ్యమవుతుంది కానీ మనుషుల వల్ల సాధ్యము కాలేదు దేవుడు నీ వంతులే నీకేం పెట్టిండో వేరే వాళ్ళ వంతులో బ్రదర్ సిస్టర్ వాళ్ళ వంతులో ఏమేమి ఇచ్చినాడో దేవుని కృప అంత అధికంగా పరిశుద్ధాత్మ మరి నింపి దేవుడు అందరికీ కుమరిస్తున్నాడు కాబట్టి దాని వాగ్దాన ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు సంగతులన్నీ నీకు బయలుపరుస్తాడు కదా ఈ కడవరి దినాల్లో మరి ఎవరికి ఏ ఆత్మ ఉన్నదో దేవుడు మరి అనేక మంది కుమ్మరిస్తాడు కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ సంకల్పము ఆ చిత్తము ఏమైనదో నెరవేర్చనీకి మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వంతున చెప్పున తనకి దేవుడు వాడుకుంటా ఉంటాడు మరి మరి ఆ వంతు ప్రకారంగా మనము దేవుడిచ్చినప్పుడు మనం తీసుకోకుండా ఉంటామా ఉందమా అని మనం ఒకసారి ప్రశ్నేసుకుందాము ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు పంచి పెట్టాలని ఎంతగానో ఆశిస్తా ఉన్నాడు ఎందుకంటే పౌలు ఇక్కడ బ్రోమ దాంట్లో కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు అబ్రామ్ నుంచి కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు మరి స్టెఫెన్ కూడా అదే విధంగా తెలియజేసినప్పుడు ఫౌలో ఆ విధంగా కొట్టి సంపేసిండు చూడు అదే దేవుడు మళ్ళా ఆయనను పట్టుకొని అదే విధంగా వాళ్ళకు తెలియజేస్తుంది కానీ చాలా ప్రయాస ఉంటాడు ఆయనకు దుఃఖము ఒక వేదన అది చల్లారలేకపోతుంది చెప్పలేకపోతుంది ఎంత చెప్పినా తను తీర్తలేదైనాకు ఎందుకంటే దేవుడి ఆత్మ ఆ విధంగా ఉంటది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నువ్వు దేవుని పరిశుద్ధాత్మలను అనిపింపబడితే ఆ వేదన నీకు ఉంటది కదా ఆ పౌలకు ఆత్మ నీలో ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ వేదన మానకు మన బ్రదర్లకు ఉంటది సిస్టర్లకు ఉంటది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఎదుటి మనిషి నశించటం ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవరున్న బాధలో వేదన ఆ బాధ ఆ బాధ మనకు కలుగుతా ఉంటది వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తా ఉంటాం అడుగుతా ఉంటాం అది ఎవరు వింటారు దేవుడు అందుకే దేవుని వల్లనే సమసము సాధ్యమవుతుంది అందుకే దేవుని మాట తప్పిపోదు వ్యర్థము కాదు ఒక రోజు ఒక రోజు నెరవేర్చది ఆయన ఆత్మీయకంగా శరీరకంగా ప్రతి ఒక్కటి మాట అది నెరవేర్స్తాడు దేవుడు కానీ మనము ఒకటి చేసి ఒకటి చేయి మర్చిపోతాం కానీ అది దేవుడు తన బిడ్డల కొరకు అనేకమైన విషయాలు చూపించి నెరవేరుస్తా ఉంటాడు ఎందుకంటే తన బిడ్డలకు ఏం చెయ్యాలా ఏం ఎట్లా పోషించాలా ఎట్లా పెట్టాలా ఆత్మీయంగా శరీరంగా ఈ లోకంలో ఉన్నందుకు తన బిడ్డల ఏమేమి కావాలో అన్ని తెలుసు దేవుడికి కానీ నువ్వు దేవుని పట్ల లేకపోతే దేవుడు ఏది కూడా నీకు చెయ్యలేడు ఎందుకంటే అది దేవుడు అది మనుషుల వలన దేని కూడా పొందలేదు కదా దేవుని అందే మనము పొంద అది ఏసు ద్వారానే మనకు బయలుపరచబడుతుంది లభించబడుతుంది ప్రతి మనము తీసుకోగలుగుతాము దాని గురించే మన ప్రాయసము కదా పౌలు ప్రతి మాట కూడా అదే తెలియజేస్తా ఉంటాడు ఎందుకంటే ఆయన మానవ శరీరంలో పౌలు కూడా ఈ లోకంలో జీవించింది కాబట్టి ఆయనకున్న ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియజేసి అనేకమైన పత్రికలు రాస్తా ఉంటాడు ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు దేవుని సేవలు ఏ విధంగా ఉన్నాడు కదా ఈ లోకంలో శరీరంలో ఉండి మరి అనేకమైన ప్రయాసాలు మరి ఆత్మ కొరకు ఆత్మల భారం కొరకు కూడా ఆయన ప్రార్థించి మరి సువార్త ప్రకటించుడు ఇవి ఒట్టిగా మరి పెట్టలేదు పౌలు కదా తన పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతోని దుఃఖంతో వేదనతోని మరి కలవర్త అనేకమైన విషయాలు తెలియజేయాలని రాస్తూ ఉన్నాడు ఈ విధి చదివినప్పుడు మన హృదయం కూడా పొంగుతుంటది అనేకమైన విషయాలు ఇందులో చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉంటాడు ఎందుకంటే ఇవన్నీ చదువుతుంటే దేవుడు ఇంకా నీకు దేవుడి ఇంకా ఈ చివరి దినాల్లో నీతో కూడా దేవుడు మాట్లాడి మరి పౌల ఎక్క శక్తి నీకిచ్చి ఇంకా బలంగా వాడుకొని కూడా శక్తిమంతుడు మన దేవుడు ఆ పరిశుద్ధాత్మనే అగ్నియాభిషేకము దేవుడు మనకిస్తున్నాడు మరి నీకు దేవుడు మరి ఏమి ఇవ్వాలనుకుంటుండో దాని ప్రకారంగా మనము దేవుని ప్రకారంగా జీవిస్తే దేవుడు మానవ గుడి అనుగ్రహిస్తాడు చిన్న వాక్యము దేవుడు దీవించడం ప్రార్థన చేద్దాము సర్వశక్తి మంతుడా తండ్రి నీకు వందనాలు మరి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములునైనా తండ్రి నీ పరిశుద్ధ చేత మీరు అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతున్నారు ప్రభా పావుల దగ్గర దేవ అవే విషయాలు మాతో కూడా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలనైనా తనకు బహు దుఃఖంగా తన హృదయంలో వేదన ఉందినైనా తండ్రి అది నీ నీ ద్వారానే సాధ్యం నాయనా ప్రభా నీకు వందనాలు ప్రభ తండ్రి ప్రతి ఒక్క దాంట్లో కూడా పరిశుద్ధాత్మ చెత్త నడిపిస్తున్నారు ప్రభా అందు బట్టి నీకు వందనాలు మీరు సత్యమే చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభ అయితే ప్రభా ఈ దేవుని మాట తప్పిపోయినట్లు కాదు నాయన తండ్రి నీ మాట చెప్పడం నడవాలనైనా తండ్రి ఎండ్ల కూడా మేము తప్పిపోకుండా సాకివిడిగా మేము జీవించాలా తండ్రి నీకు విరుద్ధంగా ఉంటా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం నాయనా నా తండ్రి నికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నీ వాగ్దానము నీ సంకల్పం ఏమైందో ప్రకారంగా మేము జీవించాలా తండ్రి మేము ఎంలా తప్పిపోకుండా సహాయం చేయండి నా తండ్రి పరిశుద్ధమైన దేవా నీకే వందనాలు నాయన నీ ద్వారానే మేము ఏసీ క్రిస్తు మేము ప్రతి మేము పొందుకున్న శక్తి మాకు దయచేయండి తండ్రి ఏ సూప్ర దేవా నీ ద్వారానే మేము బయలుపరచబడే ప్రతి మేము తీసుకోవాలా ప్రభా మీ శక్తి చెత్త పొందుకున్న శక్తి పరిశుద్ధాత్వ చెత నర్పింపబడాలా దేవానికి వందనాలి దేవా ఇది మనుషుల వలన ఏది కూడా మేము పొందలేం నాయనా ఈ లోకంలో ఎవరు కూడా ఏ చేసినా మేము తీసుకోలేం నాయనా అది నీ ద్వారానే జరుగుతుంది నాయనా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దాన నెరవేర్చే దేవుడు ప్రభా నీకు వందనాలు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు అయినా నువ్వు దేవాయసు ప్రభాను సమృద్ధిగా కుమ్మరించినావు ప్రభా నీ పశుద్ధాత్మ చెత్త మీరు ముద్రించుకున్నారు ప్రభా అందుబట్టి వందనాలు మేము బలహీనులమై అది పొందుకోలేకపోతున్నాం దేవానికి గుర్తెరగలేకుంటున్నాం నాయన మాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి మాలో ఎటువంటి పాపంన క్షమించమని సంధిలా అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు సమృద్ధమై సమృద్ధి నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడును కాక నా తండ్రి నీ మాట చొప్పున నడవాలా దేవా మళ్ళా ఎటువంటి పాపంను క్షమించమని అడుగుతున్నాం నాయన తండ్రి నీకు వందన నీ కృప వలనే దేవా మేము నీతి మంత్రిగా తీర్చపడ్డాం ప్రభావ నిత్య జీవంని గురించి దేవా మేము వారసులమైన ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావ తండ్రి వందనాలు దేవాన్ని పరులుకొని రాజ్యంలో ఏమైనా అది బయలుపరచనీకి మీరు అనేకమని సంగతులు తెలియజేస్తున్నాం మేము గుర్తెరకుండా అవన్నీ మేము పొందుకోవాలా దేవా ఇసు ప్రకారంగా మేము జీవించాలనైనా రాకడా తితరలో ఉంది ప్రభా మేము సిద్ధపడాలా అనేక సిద్ధంగా తయారు మళ్ళీ ఎటువంటి బలహీనతలు ఉంటే కొట్టి మేమని అడుగుతున్నాం నా తండ్రి నీకేస్తూతున్న పతక్రబడని ఎరిపరచుకున్నావు నాయన అందరిని బట్టి నీకు ఈ లోకంలో ఎంతమందికి సువార్త అందలేదా ప్రభా అందరికీ సువార్థ అందాలా వాళ్ళు కూడా నీ కృపలో భద్రపరచబడాలా ప్రభ దేవానికి వందనాలు ఏసు కృష్ణం ద్వారా ప్రభ నీతి మంత్రులుగా తీర్చబడాలా వాళ్ళు కూడా ఇంతే జీవనికి వారసులు సహాయం చేయండి దేవా నీ పరిశుద్ధాత్మచేత ముద్రించుకోండి నాయన తండ్రి ఎక్కడైతే పాపం పొంచిందో అక్కడ అధికంగా నీ కృప పొందమబడును కాక ఆయన అలాంటి శక్తి దయచేసి పతొక్కన నేర్పరచుకొని రాకడాకి ఇస్త పచ్చుకొని పతొక్కమైమా నీకే చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా నీకు వందనాలైనా ఎవరు కూడా ఎస్సు ప్రభా చనిపోకుండా నశించకుండా కాచి కాపాడండి భద్రపరచండి తండ్రి నీకు వందని రాత్రికాల ముందు ఎస్సు ప్రభా ఇంకా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి ప్రభ బయలుపరచండి దేవా నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేసిన దేవా నీకే కోట్లాది వందనాల స్తోత్రంలో చెల్లిస్తున్నాం మీరు రాకడికి సిద్ధపరచుకోండి తండ్రి నీకు వందనాలు మేము సేవకుని బలమైన పాత్రకు మేము వాడపడాలా ప్రభా నీకు పాత్రగా మేము వాట శక్తి మాకు దయచండి దేవానికే వందనాలు ప్రభా పతొక కుటుంబం అంతా సేవ కొరకే వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకొని నీ సాక్షిడిగా నిలవడకు శక్తి మాకు దయచేసి నీ పరుశు దాత్వ చేత ముద్రించుకోమని రాకడకే సిద్ధపరచుకోమని నజడ నేసు మడి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభుత్వ కృప ఎల్లప్పుడూ సదాకారం మనందరికీ తోడుకీన్ ప్రైజ్ దలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ దలా అందరికీ ప్రైజ్ ద